నీకు ఎన్ని జన్మలు గడిచిపోయినవో నాకెన్ని గడిచినవో నాకు తెలుసును నీకు తెలియదు సమస్తమైనటువంటి ఈ కూడా అనేక జన్మలు గడిచినవి అవన్నీ నాకు తెలుసును అని చెప్పినటువంటి స్వామి అర్జున నీతో పాటే ఉన్నాను కదా నేను కూడా యుద్ధ భూమి అందు మరి ఇక్కడ ఏం జరిగిందో నాకు మాత్రం ఏం తెలుసునయా చూద్దాం కానీ ఏది వచ్చినప్పటికీ భరించవలసినదే యుద్ధ రంగము కనుక చేయగలిగినది ఏమున్నది ఆ విషయాన్ని చెప్పకుండా తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆ శిబిరములకు వెళ్ళేటప్పటికి నలుగురు అన్నదమ్ములు బాగానే కనపడుతూ ఉన్నారు కానీ ప్రతిరోజు ఆ యుద్ధములకు తిరిగి వచ్చేటటువంటి అర్జునులకు ఎదురు వచ్చేటటువంటి అభిమన్యుడు కనిపించలేదు ఒకముల యొక్క చూశాడు చూసి ఆ నేన లేనటువంటి సమయాన్ని చూసి ద్రోణుడు పద్మ వ్యూహాన్ని పన్నలేదు కదా పన్నాడు ఇంకా వేరే చెప్పవలసిన పని ఏమున్నది అయితే ప్రవేశించడమే తెలుసు తిరిగి రావడం తెలియదే బాలని పంపించారా ఆ పంపా తర్వాత కూడా ఏం జరగవలసిందో అది జరిగింది ధర్మరాజు ఒక్కడే చెప్పగలిగినటువంటి ధైర్యము మిగిలిన వాళ్ళకి ఆ మాత్రం కూడా లేదు ఏమిటి వెనక తీసుకు పడిపోయాడేట కొంతసేపటికి అనేక విధములైనటువంటి సేతలు చేయగా లేచాడు వెళ్ళిపోయాడు పిల్లవాడు ఏ నూరు పుట్టి ఉప్పుతో ఉన్నటువంటి గని తీసుకుని ఉన్నాడు ఈయన చిన్న గారు ఈయన ఏమైపోయాడు దృశ్య జముడు ఏమయ్యాడు ఘటో ఏమయ్యాడు మీరందరు ఏమైపోయారయ్యా అందరమేమున్నాం ఆ సైంధవుడు అడ్డుపడ్డాడు ఎవరిని పానివల అందుచేత కానీ ఏమిటి సైంధవుడు పూర్వం మీరు చేసినటువంటి పరాభవములకు సంభముద్ధుని గురించి తపస్సు చేసి ఆ మిగిలినటువంటి వాటి జయించే వరాన్ని పొందుకున్నాడయ అందుచేత అలా జరిగి ఉంటది ఓహో అయితే అభిమన్యుని యొక్క మరణానికి సైన్భవుడు కారణం అంతే కదా ఆ దుఃఖం అంతా కూడా ఇడు తిరిగిందట క్రోధంగా అంటే ఆ ఋషికేశుడు సర్వేశ్వరుడు గనక ఏ ప్రకారంగా నడుపుకు రావాలో అలా నడుపుకొస్తూ ఉంటాడు అందుచేత అర్జునుని యొక్క క్రోధం కూడా ఇడు తిరిగి ఏమిటి సైంధవుడు प्रति ना विनू विनूडू प्रति ना विनूडू विनू सर्वलोकू ने మధులు నోడ సౌభృతృన సైదును మాట జన వరద్దమైన విడువను నేడు నామినోడు లోది ఉన్న ఈ శ్రీకృష్ణ స్వామి సరే వేడకు పోయినట్లయితే లోని భువనంబు లోనికి అన్నన్ ఎక్కడికి పోయినప్పటికీ సింధు దేడు అట్లను పోలిశ్చయాలింపుడు వెంకటాఖ్యావనుడ హరిసాక్షిగా తెలుపు చుండి గురుద్రోహముగా వింజువాడు నరకంబున కేను చంపలేకపోయినట్లయితే బ్రాహ్మణుని చంపినటువంటి వాడు గోహత్య చేసినటువంటి వాడు కళ్ళు దాగినటువంటి వాడు ఏ పాతకానికి చెందుతాడు నేను ఆగతికి పోతాను వెంకటాక్ష వరదుడైనటువంటి హరి సాక్షిగా చెబుతూ వినండి అన్నాడట అని గావించిన ఘోరని చారు ఘోర శాబ్దని జయధాంగి పని మడితమేనికి అతనికి అర్జున ప్రతిజ్ఞ భిగించి భయాతులుండను భయమున మూర్ధము వంచి ఆ పాండవులందరూ కూడా శంఖద్వానములు చేశారు ఉత్సాహం వచ్చింది అర్జునుడు ఏమైపోతాడు ఎవరిని తిడతాడు అనేటటువంటి బాధ మరచిపోయి ఈ ప్రకారంగా ప్రతిజ్ఞ చేశాడు గనక మరల ఉత్సాహం తెచ్చుకున్నటువంటి వారై రేపు మరల నీకు సహాయంగా ఉంటాం మేమందరమీ కూడా తగినటువంటి రీతిలో యుద్ధం చేస్తాము అని మంచి ఉత్సాహంతో శింహనాదములు చేశారట ఆ విషయం జయత్రుల సైంధవుని యొక్క చదువులు ఉన్నారు విని వెళ్ళి చెప్పారట ఆ సైంధవుడా చాగానే ఉన్నానే సాగు ఇవ్వాలి కాకపోతే రేపు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు శ్రీకృష్ణ స్వామి సహాయంగా ఉన్నాడు చావకేమవుతావు నువ్వు అయిపోయింది నీ పని दुर्योधन दी बावगार प्रभुताय నేను కండని సుభద్రాపు తప్పించి సంగరకే ఎందును మారినాడనే కుటుంబం కర్ణాదులు గూడిగాడే సురణాయనందనుడు నా పేరెత్తి నన్నొక్కని పరిమార్జందల పోటు సాధ్యం జరుగుతగా కారణం వేముకో దుర్యోధన నేనొక్కడినేన అభిమన్యుని మరణానికి కారణం కర్ణుడు రోణుడు అశ్వద్ధామ ఎంతమంది ఉండగా నేనొక్క వెనకెవరో దొంగతనం చేశాడట చేసి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళారు దొంగతనం చేశారు ఆ ఇంటి వాళ్ళు లేచేటప్పటికీ గబగబ ఎటాళ్ళు పారిపోయారని పాడిపోతే ఒక పైన ఎక్కాడు పిడకలు ఒకటి ఉంటే పైన ఎక్కాడు ఒకను ముచ్చెక్కాడు ఎదురుగా పిడకల కూడుంటే ఇద్దరు అందులో చూడారట కాకలు పెట్టారు అందరూ జనం అంత ఎవరు ఏం కనపడి వస్తువులు లేవు మరి సామాన్యంగా మాట అందరూ ఎవరికేం తెలుసు ఆ పై తెలియాలి అంతా అన్నారట ఓహో నేను ఇక్కడ ఎక్కడ నువ్వు చూడనే చూశారు ఇల్లని గభాన్లు దూకాడ ఏంటి పైవాడు ఒక్కడేనా ఆ పిడకల గుట్లో ఇద్దరు లేరు నేనొక్కడినే ఆయనప్పుడు పట్టుకున్నారు ముగ్గురిని పట్టుకుని బాగా నాలుగే సోజులు పెట్టారట గుట్లో ఇద్దరు ఉన్నారు నేనొక్కడినే ఏంటి పైయాడు అంటారు అది దోచింది ఆ ప్రకారంగా నేనొక్కడి నేనటయ్యా ఇంతమంది ఉండి చంపితే ఆ నన్నొక్కడినే చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడంటే మరి ఏం చేద్దా అవకాశం కూడా ఉన్నది పారిపోతే పర్వాలేదన్నాడు మరి పారిపోతా నాకేమన్నా రేపొక్క రోజుకి అనుమతి ఇవ్వండి యుద్ధం జరగటమే వారి కావాలి ఎవరు పోయినా బావు బావుమరిదైనా అంతే తమ్ముడైనా అంతే దుశ్శాసనుడా ఆ సైన్యుడా ఎక్కడికయా వెళ్ళేది అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడా మరి మన సైన్యాధిపతి ఉన్నాడు కదా ద్రోణాచార్యుడు వెళ్దాం పదండి ఆయన ఏమంటాడు దాన్ని బట్టి మనం నిర్ణయించాలి వెళ్ళారు అక్కడికి వెళ్ళి నమస్కరించారట ఏమిటి ఈ చీకటి పూట ఆ ఇలా వచ్చారు అయ్యా ఏమీ లేదు గాని ఒక సమస్య వచ్చింది దాని తర్వాత చూద్దాం అసలు అర్జునునికి నాకు తేడా ఏమిటండి సైన్డు అడుగుతూ ఉన్నాడట నాకు తేడా ఏమిటి భీష్ముడు చెప్పాడు అలా నిన్నందుక ప్రమాణముల చేత అర్జునులకు ఎంత బలం ఉన్నదో చెప్పడానికి నాకు సాధ్యం కాదు అని భీష్ముడు ఆ యోధులను చెప్పినప్పుడు అంటూ ఉంటే మా ఇద్దరికి తేడా ఏంటంటున్నాడట ఈయన అంటే ద్రోణుడు అన్నాడట ఆచార్యకంబు సమానంబు అన్నాడట ఏ సైంధ్రుడా మీ ఇద్దరికి గురువు ఒకడే నూటికి నూరు మార్పులు తెచ్చుకునేవాడు ఉంటాడు తప్పేవాడు ఉంటాడు ఇద్దరికి గురువు ఒకడే అయితే నాకు వాడి ఆ సాధనలో కృషిలో ఉంటది ఆ రీతిలో ఆ మీ ఇద్దరి గురువు ఒకడే అయితే ఏంటి అసలు విషయం ఇప్పుడు ఏమిలే అర్జునుడు నన్ను ఏదో సంపుతారని ప్రతిజ్ఞ చేశాడేట మరి యుద్ధంలోకి లేకపోతే పర్వాలే వదిలిపెడతానన్నాడు మరేం ఏమంటారు అంటే చూశాడట వదిలితే ఆ ఎవరు వదలటానికి కాదు ఆ ద్రోణుడు అంటూ లా జనం వలదు సైన్ ధవ ఫలా జనం వలదు కొలా హాయ్యమును చెలించు బోలు కొలా హాయ్యమును చెంచి బోలిన గలదలము గ్రుల్ గెలొ నిగే గిన జలదు ఫంబుల్ లల్ సుల్తిన్ జున జలే రుహాతి విజోల్ గతి తతిన పల జనము వలదు సైందావ పల జనము వలదు సైన్ తోడా తాడి బోతావా ठी ठी ठी 6 చెయ్య జమ్మతి కులా హాబిముల చెలించు కోలిన సృష్టించిన సూర్య చంద్రులు గతులు తప్పినప్పటికీ పర్వతములు చలించిపోయినా భూమి కనిపించిన సముద్రములు ఇంకిపోయినా పారిపోవడం విధానం కాదు కాగా narund bagaduga durasindhu <Sessing> varalokmandurajillu chalasa gharlel legi chok niragindhi dekinada phalayana muladu taindava phalayana muladu narund bagaduga durasindhu varalokmandurajillu chalasa gharlel legi chok niragindhi nenuragindhi dekinada phalayana muladu నైపుణ్యం ఏమిటో చూపించారు ఒక్క కృష్ణార్జునులు కాదు మూడు లోకములో ఉన్నటువంటి ధనుధారులందరూ ఏకీభవించి వచ్చినప్పటికీ నిరాకరించి నిన్ను రక్షించదా వాళ్ళందరినీ కూడా ఆపి నేను రక్షించానయ్యా కాక ఆ శ్రుతుల జయ జన సముతు వెంకటాక్ష్యు సతం బోలడు శ్రీపతి సగున కోటి పలాయనము వలతో శృతులంచి పుణ్యతర కథలను భావించి దీన సంతదులను పోషించి వెంకటాక్షన్ కోటిలాజ నమువలతో బ్రతికావు చాలా కాలం బ్రతికావు ఏదములను అభ్యసించావు ఆ యజ్ఞ యాదాదులు కూడా చేశావు ఇంకా బ్రతికినంతకాలం బ్రతుకుతావా నువ్వు చస్తే భూమికి ఏమైనా ఎంత బియ్య బుయ్యం ఈ రెండు మేలుంచవచ్చు కానీ ఆ ఏం పర్వాలా రక్షించుతా ఒకవేళ రాస్తావుతా ఉండు ఏం పర్వాలేదు చూడు నా యొక్క ప్రతాపం ఏమిటో నేను రక్షించుతానులే ఏం పర్వ ఏమండు ఇదేంటి రెండు మాటలు ఆ మొదటి మాట ఖాయమా రెండో మాట ఖాయమా సరిగ్గా చెప్పండి రక్షించుతానన్నాను కదా నిన్నటి కన్నా నైపుణ్యంగానే సగట వ్యూహాన్ని కూడా అలగా అన్నటువంటి వ్యూహాన్ని పన్నుతాను నేను రక్షించుతా బావు గారు ఏమంటారు ఏమనేది ఏంటి చెప్పాడుగా ముందు అన్యేచ బహవస్వరాధిత జీవితం అన్నాడట ప్రారంభంలో దుర్యోధనుడు గురువు మన సైన్యములో చేయగలిగినటువంటి మహాయోధులు ఉన్నారు ఫలాని వారు ఫలాని వారు ఫలాని వారు అని మందిని చెప్పాడు ఇంకా చాలా మంది రాజులు ఉన్నారు లేని నా కొరకు తమ ప్రాణంలో వదలటానికి వచ్చారు ముందే చెబుతున్నాడు నా కొరకు తమ ప్రాణములు వదలటానికి మదధ్య జీవితం వచ్చారు కనుక గురువు గారు అంత గట్టిగా చదువుతున్నాడు వెళ్ళలేదు ఉండు ఏం పర్వాలేదు ఈ ప్రకారంగా ఆ ద్రోణుడు అటువైపున తీర్మానించాడు అర్జునుడు ఇక్కడ శాబ్ది చేశాడు అలాంటి పరిస్థితులు ఆ భటులు వచ్చి చెప్పారట అయ్యా ద్రోణుడు రక్షించుతాడని శాబ్ది చేశాడు ఏమంటారు అంటే ద్రోణుడు శాబ్ది చేశాడు కదా అర్జున ఏమిటయ్యా అంత తొందరపడి మహాయోగులు ఉన్నారే ఆ నాతో ఒక్క మాట కూడా విచారించకుండా అంత తొందరపడి అలా ప్రతిజ్ఞ చేయవచ్చునా ఎలా నెరవేర్చుతాము ఏమిటి అనే ఆ స్వామి సంకోచాన్ని వ్యక్తపరిచాడట అంటే వీళ్ళ యొక్క అధ్యవసాయం పూర్తిగా ఉన్నదో లేదో తెలుసుకోవాలను అనేటటువంటి ఉద్దేశించేట అడిగితే ఎలా చంపుతావు మహాయోగులందరూ కూడా ఆ ప్రకటన ఉన్నారు కదా అంటే అర్జునుడు అంటూ ఉన్నాడట స్వామి నాకు అలాంటి సంకోచములేమి లేవు ఎందుచేతనం అంటే లాలిం చిరాజు మంచిగాలిపించునాడు మత్స్యంత్రము విక్రమం గొప్ప ఛేదించి తుండై నిర్జర నాథు నా ఎలని మైండునాడు సకల రాజులు విస్మయమందగా రాజసూయాధ్వరం వీ చేయుమాడు కౌరవుల గోగణార్థమై రవియు నాడు మాకు సాయ్యమైన యుష్మకృపాసుధారసము చిలికితే నీ ఈ సైంధౌ నిజంకుటెంత పని నాకు జల జనాభ రాజు లక్క గీముడు స్వామి ఆ దుర్యోధను వంచి లక్క ఇంటికి పంపించి తగలబెట్టినప్పుడు మమ్మల్ని ఎవరు రక్షించారు సమస్తమైనటువంటి రాజులు చూస్తూ ఉండగా మత్స్యంత్రాన్ని పుడితే అందరూ కూడా తిరగబడ్డారు భీముడు అర్జునుడి పాపం యుద్ధం చేసింది ధర్మరాజు నకల సహదేవులు కూడా అవతలకు వెళ్ళిపోయారు కనుక ఏ ప్రకారంగా ఎవరి యొక్క అనుగ్రహం చేత మేము రాజులందరినీ కూడా జయించాము కండలో నాన్న దహించేటప్పుడు ముప్పై కోట్ల దేవతలతో వచ్చినటువంటి దేవేంద్రుని పారద్రోలి అగ్ని హోత్రులకు ప్రీతి ఎవరు అనుగ్రహించే మేము చేయగలిగాము సమస్తమైనటువంటి రాజులు దిగ్భ్రాంతి చెందుతో ఉండగా ఆ రాజసూర్యాధరం చేసి ఖ్యాతి గడించాము రాజుల ఎందు సమస్తమైనటువంటి కౌరవ సైన్యాన్ని నేనొక్కడనే పుత్తరుని యొక్క సహాయంతో సారథిగా చేసుకుని వెళ్ళి ఆ పశువులను త్రిప్పగలిగారు నీ అనుగ్రహమే మాకు తెలుసు యుష్మత్ కుము చిలికితే అని ఎంత పని నాకు జల జనాభా అలాంటి అనుగ్రహం ఉంటే చంపుతాను ఏం లెక్కలోనిది కాదు సరే అలాగే కాని ఎం పర్వాలేదు అని ఆ స్వామి కూడా ఓరడిచింది ఆ రాత్రి చాలా ప్రొద్దుపోయింది ఆ ఈ విషయమంతా కూడా మాట్లాడుకునేటప్పటికీ ప్రొద్దుపోయిందట ప్రతిరోజు కూడా ఆ అర్జునుడు ఉన్నాడే రాత్రిపూట శంబకు పూజ చేస్తూ ఉంటాడట శివునకు పూజ చేస్తూ ఉంటాడు ఈ లోపల ఆ ద్రౌపది ఉత్తర సుభద్ర వాళ్ళందరినీ కూడా స్వామి వెళ్ళి ఓదార్చాడు అనేక విధములుగా అభిమన్యుని యొక్క మరణానికి దుఃఖపడుతూ ఉన్నటువంటి వారిని మళ్ళీ తిరిగి వచ్చాడు శిబిరానికి వాని యొక్క మాటల్లో ఉన్నది ఎంత దుఃఖమైనా ఆ దర్శనంతోనే ఆ తేలిపోతూ ఉంటది కనుక వారు ఎలాగో ఊరడి చెందారు తరువాత అర్జున ప్రతిరోజు చేసేటటువంటి ఆ సాంభమూర్తికి చేసే పూజ ఈరోజు నాకు చేయి చిత్తం ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ పుష్పములతో ఆ స్వామి అర్చించాడట ఆ శిబిరమునందు అర్జునుణ్ణి ఉంచి వీర్యవంతంబులైన మంత్రంబులు పఠించి అనేక విధములైనటువంటి సౌష్ఠవపేతములైనటువంటి మంత్రములను చదివి రక్షణ చేసి తన యొక్క ఆ శిబిరకు వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఆ సుఖ చెందారట అందరూ కూడా తెల్లవారింది ఎంతోసేపు పెట్టాల చాలా ప్రొద్దుపోయింది కనుక ఆ తెల్లవారు రామయ్య లేచాడు లేచి ఆ దారుకుణ్ణి పిలిచాడట తన యొక్క ఆ సేనా సైన్యము કારેලි 빌িসાડ 빌িসாண்டு উన్నాడట दारु 가বినු মাইয়া না দাইন প্রতাপম্বু दारु 가বినු মাইয়া নে কারাসি বোধিনজু মাতদানতা ছাইয়া వినుమయ్యనే కారసి బోధించు మాట దారు కానుమయ్యూరుడైన జయ ధదుని కూల్తుననికి రీటి పలక ూరుడైన జయని పోతున్న దీండి పల్క రణసూరులుగా జదమని అన్నారడ రేపు సూర్యుడస్తమించు మోపలన తిల్గకున్నా పాపమొబ్బగిరి పొలిసెదంచును వాడా పని సైన్ బోండ్ చంపుతాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు సమస్తమైనటువంటి రాజును కూడా రక్షించుతాను అని ద్రోణుడు ఆ వాడి పక్షాన ఆయన ప్రతిజ్ఞ చేశాడు రేపు సూర్యుడు అస్తమించే లోపలిగానకాతాడు మరణించకపోతే తానే ఆ నిప్పులలో ప్రవేశించుతాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడే తెలుసు కదా వాడా పని చేసితే నే నే న్రతుకలేను పాపి అయిన సుయోధను నిల యోధవరులా నేనే చలరేది ఆ దుర్యోధన పక్షము ఉన్నటువంటి సైన్యాదంతా కూడా నరకాల్సి వస్తలేమో ఆ పాండవుల మీద నాకు ఎలాంటి ప్రేమ ఉన్నదో నేను వాటి ఏ ప్రకారంగా రక్షించుతున్నానో పోతం నాకు తెలియాలి సకల రాజ్యములను పాండవులకునే ఎంగల బోనుట నగలంకం బుగలోకము anni nejerugavalayum <laughs> nikamam madha kaurava senagrahinaru tempu narnak balamettimpu polikana seyundu peyidha kaudha madagindhu purnakarna venkata dakshuna nandamugal tinku taruka vimmayani karaju pothundu అర్జునులకు ఉత్సాహము కల్పించి కౌరవ సైన్యాన్నంతా కూడా నాశనం చేయించుతాను పూర్ణ కళ చేత వెంకటాక్షులకు ఆనందం కల్పించుతాను చూడు రే కనుక నీవు సంసిద్ధంగా ఉండాలి దేని కొరకు ఒకవేళ అవసరమైనట్లయితే నా పాంచజన్యంలో ఆ చక్రవాక రాగంలో నేను ప్పుడు అవసరాన్ని బట్టి సైన్య సుగ్రీవ మేఘ పుష్ప రాఘములు అనేటటువంటి నా గుర్రములను పూంచినటువంటి రథాన్ని ఆయుత్తం చేసుకొని నీవు యుద్ధభూమికి రావాలి సమసిద్ధంగా సంకల్పించిన లోకములన్నీ సరగున భస్మముగా సంకల్పించిన లోకములన్నీ సరగున భస్మముగా వాచింపల్పు నేల స్వామి సంకల్ప మాత్రం చేతనే సమస్త లోకములు కూడా హతమైపోతాయే మీరు పని కట్టుకుని శ్రమపడి యుద్ధం చెయ్యాలి అప్పుడు కానీ కౌరవ సైన్యం నాశనం అవ్వదంటారు సంకల్పం మాత్రం చాలు నువ్వు అంటే కాదులే అవసరాన్ని బట్టి నీవు మాత్రం సంసిద్ధంగా ఉండవలసినది అని ఆ దారు నకు చెప్పినటువంటి వాడై బయలుదేరి వెళ్ళాడట ఆ శిబిరములకు అప్పటికే లేచారు అందరూ కూడా ఆ కాళ్యంబులు నిర్వర్తించి స్వామి రాకకు ఎదురు చూచుతున్న సమయం అందరూ చూస్తూ ఉన్నారు అట్టి సమయంలో అర్జునుడు లేచాడట లేచి ఆ అన్నగారికి నమస్కరించాడు స్వామి యొక్క చూస్తూ ఉన్నారు ఏమిటి అంటే ఆ అర్జును ఆ రాత్రి దివ్య స్వప్నం వచ్చిందట మరలా అంత కార్య తీవ్రతలో ఉన్నప్పటికీ స్వల్పమైనటువంటి కాలంలోనే ఒక కల వచ్చింది ఇలా ఆ శిబిరంలో పొడుకో మని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు స్వామి మరల వచ్చినట్లుగా అర్జునుడు కనిపించాడట తమలుపోకపోయి అర్జున ఘోరమైనటువంటి యోధులు ఆ ఆ ఉన్నారు శాబ్ది చేశావు ఏ నిద్రపోతూ ఉన్నావు అర్జును తీసుకొని ఆ హిమాలయములు దాటి కైలాసములకు తీసుకొని వెళ్ళాడట సాంభమూర్తి దగ్గరకు తీసుకొని పోయాడు ఆ సాంభమూర్తి చూసి స్వామి ఏమిటి భూభార హరణార్థమై అవతరించినటువంటి మహాపురుషులే ఏమిటి ఎలా వచ్చారు అంటే శ్రీహరి నావుడు కృష్ణుడు ప్రేరేపించగ నరుడంజలి వించి నావుడు కృష్ణుడు ప్రేరేపించగ నరుడంజలి గావించి కావచారితో ఎట్లని పలికిన బహువిధముల వినదించి సాంభమూర్తిని స్వామి ఆ శత్రు నాశనకరమైనటువంటి పాశుపత ఉన్నదే పూర్వము నాత్ యంత్రకీల పర్వతం మీద ఇచ్చినటువంటి అస్త్రాన్ని దయచేయవలసినది నా యొక్క ఆ విరోధలను శత్రువులను జయించాలి అని ఆ అర్జునుడు కోరాడట అలాగేను అని ఒక సరోవరములో కట్టగట్టి ఉన్నాయట బాణములు వాటిని తెప్పించి ఆ ఒక బ్రహ్మచారి చేత బాణమునందు ఎక్కించి ప్రయోగ ఉపసంహారములు చూపించుతూ ఉన్నాడు సాంభమూర్తి ఆ అర్జున జాగ్రత్తగా చూడు గుర్తుపెట్టుకో అంటూ ఉన్నాడట స్వామి ఆ ప్రకారంగా రాత్రి తాను చేసినటువంటి స్వామి యొక్క పాదములకు చేసినటువంటి ఆ పుష్పములున్నే ఆ శంకరుని యొక్క శిరస్సు గమనించి ఇద్దరి యొక్క ఏకద్ ఆశ్చర్యం చెంది ఆయన శిరస్సు మీద కనపడుతూ పాదములకు చేసినటువంటి పుష్పములు ఆశ్చర్యపోయారు వారి యొక్క ఆ స్వరూపానికి ఆ తరువాత పశుపథాన్ని తీసుకొని వచ్చి ఆ అర్జునుడి చేతిలో పెట్టటము స్వప్న విఘాతము ఆయనకు అర్జునులకు స్వప్నం పూర్తి అయిపోయిందట అట్టి సమయంలో శ్రీకృష్ణ స్వామి వచ్చారు ఈ వృత్తాంతం కూడా జరిగినది చెప్పాడు అయ్యా ఇలాంటి దివ్య స్వప్నం వచ్చింది ఆ ఏం తిరుగులేదు గొప్ప జయం అని ఆనందపడుతూ ఉన్నారట దూరంలో పన్నాడ ద్రోణుడు అనేక విధములైనటువంటి గుర్రములు రథములు కాల్బలము వాటినన్నింటినీ కూడా కూర్చి ఆ ఇరవై నాలుగు క్రోసులు అంటే నలభై ఎనిమిది మైళ్ళని ఉన్నారు ఒక లెక్కని ఆ చివరలో సూచి వ్యూహాన్ని ఒకదాన్ని నిర్మాణం చేసి దాని మధ్యలో పద్మవ్యూహాన్ని కల్పించి అమ్ముల పొదులు చుట్టూ పెట్టి ఒక రథం మీద ఆ సైంధవుని కూర్చోబెట్టాడట సైంధవుడా ముప్పై మూడు కోట్ల దేవతలతో దేవేంద్రుడు అర్జునులకు సహాయంగా వచ్చినప్పటికీ నీ వైపునకు తేరు పారచూడటానికి వీలు కాదు చూడు నా యొక్క ప్రతాపము అని ఆ చెప్పి అక్కడ పెట్టినటువంటి వాడై మొగ్గరము ఆ ద్వారం దగ్గర తాను నిలబడ్డాడు మూడు వందల సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ద్రోణుడు తెల్లనైనటువంటి వస్త్రములు ధరించి తెల్లనైనటువంటి ఆ మాల్యములు ధరించి గడ్డములు మేసములు ఒరిగించి పాతిక సంవత్సరముల వయస్సు కలిగినటువంటి యువకునిలాగా